తీసుకున్నా రెండు రెండు నాలుగు అర్థం చూసాం ఈ వాక్యం చూసిన కదా ఈ వాక్యం మళ్ళా మనం ధ్యానం చేద్దాం దేవుడేశ్వరం నడుపుస్తాం దేవుని సూతం యశ్వప్రభ నా జీవాన్ని అబ్రహం సాకుల జీవన స్వత్సనం ఈ సమయం మాకు ఇచ్చిన వాళ్ళ యశ్వభా ప్రేమ వెల్లడి చేస్తుంది యశ్వ్రభ ఆ కలరిశిలో విశ్వభాన్ని ప్రేమ చేపించు ఆ ప్రేమ బలమైంది అలాగే మన్న కన్నా ఆ ప్రేమ మా ఉదయంలో కుమరించి ఈ లోకం నడిపిస్తున్నారు నా దీవానికి స్వతంత్రం చేస్తాం ఈ వాక్యం మాకు అర్థం చేస్తున్నారు విశ్వ మా మనసు ఇప్పుమని ప్రార్థిస్తున్నారు వాక్యం మీరే నోగల మా ఉదయంలో నా బిడ్డ నిన్న నేను ఎంతో కోరిస్తున్నా ఎన్నికల గ్రహించగల మనసు దాని ఈ వాక్యం జయించి మా జీవితం దాని అలా మీ జీవితం కావాలి ఇష్టప్రభా మీరు మార్గం చూపించండి ఇట్లా నడుచుకోవాలి అలా అలియ ప్రభా మీ అనేకసారి సైతం మందించి మా సోబుద్ధి తొలగించి అలా మీ బుద్ధి జ్ఞానం చేసి పరిశీలితం ఈ రెండో రాజ్యం క్రింద మనం ఇంతకు హలో అలుయ్య ఇక్కడ చూస్తే ప్రవర్తన ఎలీష అంటే ఒక దే దేవుని యొక్క మార్గం ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు అంటే ఆ కాలంలో ఒక ప్రవర్తకు ఎందుకు నిలబెట్టాడు అంటే తన బిడ్డలను మెరుగు చేస్తాను నిలబెట్టినాడు ఫలలిగా ఎందుమంటే అందరు పాపం చేస్తుండే ఎవరు నిలబెడతలేదు ఎవరు వింటలేరు కానీ ఎవరు అయినా పెట్టుకొని ఒక నిలబెట్టి తన మహిమ బయలుపడతాను చూస్తున్నాడు నేను ఉన్నవాడను ఫలలిగా నేను బతికిన వాళ్ళను అని ఒక ప్రవర్తకు నిలబెడుతుండే లో లియా చూసే ఆయన ఎంతో తపన కలిగి ఉన్నాడు మేలు కలిగేసారు మేలు స్వస్థత ముఖ్యంగా నా బిడ్డల్లో పోలిగా ఉండాలా అని ఆ కోరిక ఆయన మనసు కలిగి ఉండేది అలా లియా అందరూ తప్పిపోతుండ్రు అలాయా ఆ కళ ప్రవర్తకు నిలబెట్టి ప్రవర్తన మాట్లాడి తన మహిళ బయలుపడుతుంది అలా చెప్పంటే ఆ రోజు అంటే ఒక ప్రవర్త ఉన్నాడు ఉండే వ్యక్తి అలా మన దేవునికి లో గడిపి దేవుని ఏం మాట్లాడుతూ అదే చెప్తుండే హలో అలియా దేవుణ్లో గడిపి ఏం మాట్లాడుతూ చేస్తుండే అంటే దేవునికి సమర్పించే వ్యక్తి అంటే దేవునికి కోసం జీవించే వ్యక్తి అలీషా హలో అలియా అయితే కలిసి చదువు అంత ప్రవర్తనలో శిష్యులలో ఒకరి భార్య అంట హలో అలియా ఫస్ట్ ఏముండ ప్రవర్తన దగ్గర ఏమున్నాడు శిష్యున్నాడు శిష్యుడి దగ్గర ఒక భార్య ఉంది హలో అలియా ఆయన ఒక భార్య ఉంది అలలిగా ప్రవత అంటే ఆయన పని పని చేసేవాడు అలా ఎలిసేది పనిచేసేవాడు పనివాడు అంట ఆయన భార్య ఉందంట అయితే చూసాం ఇక్కడ నీ దాసు అల నా పెనిపి అలగా పెనిపిటీ అంటే ప్రభు అంటే వేలేవాడు అలలిగా ప్రభులకు ప్రభు మన ప్రభు ఈ లోకంలో వేలేవారు కనుక ఆయన పోషించేవారు ఆయన ఏమైందంట చనిపోయంట తనకి కాలం వచ్చింది ముగించారు అలా రియా ఏ టైం ఏ కాలం వస్తా తెలియదు కానీ ఆయన కాలంలో సిద్ధపడను అయినా కాలం ఊహించిపోయినాడు అలా తో మొన్న ఒక పాట పెట్టుండు మా ఇంట్లో రొమాటికీ ఒక పాట పెట్టుంటారు నేను పాట వింటుంటే ఆత్మలో అది ధ్యానం చేస్తున్నా తాన ఇంటి పోతం అంటే ఈ పాట మీకు అర్థం ఉందా మీరు ఇంటుండ్రు అంటే ఆ ఇంటి ఇంటి టైం లాభమా దాన్ని అర్థం చేసుకుంటే అది అర్థం చేసి ఆనందిస్తే స్వస్థత వచ్చి రావచ్చు అది అర్థం చేసి విశ్వాసం అంటే విశ్వాసం సాధ్య సో ఒక పాట అయిన రోజు హిందీలో ఒక పాట ఉంది నీ చేయడవద్దు నువ్వు ఏడవకు చేస్తుంటాను నువ్వు నా చేతికు నా చేతిలో అని హిందీలో పాట ఉంది మంచిగా అంటే అందరు రిట్ నేను నేను నిడవాను సో ఆయన ఆయన చెప్పిన ఈ పాట వింటున్నావా అంటే నువ్వు చింతకు చింత చింతకు ఈ చింతూ పాటది తూ చింతయి కర్ర అంటే నువ్వు చింతపడదు ఆ నువ్వు చింతపడదు నీకోసం నేను చింతిస్తున్నాను బై తెలిదే చింతాకర్రా మేరే హాత్మే తూ ఆజా అంటే నా చేతిలో వచ్చాయి అలా తెరే ఆసు మే ఆశు ఓచంగా అంటే నీ కన్నీ నేను చూడుస్తా నీకు నడిపిస్తా అంటే అందరూ ఇచ్చినా కానీ సబ్జ్జనే చోటు చేయగలి నేను మెత్త చూడగలి జాగ్రత్త నే పిచ్చిన అని విధించి చెప్పిన అంటే కాలం ముగించిన వరకు ఏమంటా ఆ పాట ఏముంది కాలం ఊహించే వరకు అందరు ఎడి చేస్తారు అందరు ఎడి చేస్తారు వస్తారు వరకు వస్తారు మన శరీరం వరకు వస్తారని ఆయన చెప్తున్నాను నేను ఈ పాల ఇట్లా ఉంది అందరు ఏడిస్తారు కనుక ఏసు ప్రభువును నమ్ముకుంటే ఎలా జీవితకాలం ఉంటాడు అంటే అది పరిశీలిపోయిన కొంచెం వరకు పళ్ళు ఆగిపోయినా ఇట్లా ఉంది ఈ పాట అని చెప్తున్నారు చాలా మంచిగా అంటే సోప్ చోడే తెరకు మైలా నుంచే చూడంగానే పాట ఉంది ఇది మైత్రి నేను చూడంగా తుజా మీరు చెలావుగా తు మీరే హాత్మ కానీ పాట ఉంది తూ చింత నాకొకరు మన ధైర్యలే చింతా కర్త అంటే నీ కోసం నేను చింతిస్తాను అని ఆ పాట పాడుతుండే చెప్తుండే భార్యపరత ఆశ్చర్యపడేది ఈ పాట పెట్టు మీరుంటాం అంటే అందరూ విసేస్తారు కానీ నేను నీకు వెళ్ళ అంటే ఈ కాలంలో ఊహించే కాలంలో అందరూ విసేస్తారు కదా అందరూ నిలిచిపోతారు కదా నిలిచిపోయినా కానీ వెళ్ళే కాలం ఎవరు ఉండరు మన బంధువులు ఉంటారా ఎవరుండరు ఎవ్వరుండరు ఎక్కడ ఉండరు మన ఈ కాలం ఇచ్చిన కానీ ఇస్తున్నామంటా మనం అంటే ఆయన చెప్తుండే ఆయన చెప్పారు అంటే ఇక్కడ చూస్తే ఈయన కాలం వచ్చింది ఈ కాలం వచ్చింది తన కాలం ఊహించను కనుక ఊహించే కాలం ఇక్కడ ఏం చెప్తుంది నా నీ దాసం నేను చనిపెట్టి చచ్చి చనిపోయాను నీకే తెలిసే ఉన్నది అంటే ఈయన కాలం భవిపతి జీవితం కాలంలో ఊహించి ఎలైష ఎట్లా జీవించను అది నీకే తెలిసి ఉంది అయ్యా నేమి నీ దాసురాలని ఆమె ఇలిషా దగ్గర మొర పెడుతుంది అది ఎందుకు మూరబెట్లంటే ఒక శ్రమ వచ్చింది కట్ చూస్తాం చూస్తాం ఇంకేమో చూస్తాం మనం ఇప్పుడు కుమారుడు తనకు దాసుడుగా ఉటై వారిని పట్టుకొని పోగుట పోగుటకు వచ్చి ఉన్నాడని మొరపెట్ట అలా ఏం చేసిందా అయ్యా నా భర్త ఆయన కాలం ఉంచి అప్పువారు ఏమంటే ఇప్పుడు వచ్చి ఆయన ఇంటి వచ్చి నా పిల్లలకు అప్పు తీసే భర్తని నేను పడగొట్టుకున్నా ఇప్పుడు ఈ పిల్లలు పిల్లలు పడగొట్టినా మన జీవించి ఎట్లా జీవించాలని ఇషాకు మొర పెడుతున్నా చూడండి అలీషకు ఇంతకుముందు వచ్చి మొరపెడితేసారా అప్పు వచ్చే వారికి ఎందుకు మనం చూడాలా అర్థమవుతుందా శ్రమాన్ని మీద కడాకొచ్చే వరకు ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉండాలా నిర్లక్ష్యంగా ఎన్నుకుండాలా అంటే ఇక్కడ చూస్తే అప్పుడప్పుడు వచ్చి బెదిరించి తిట్టిపోతే అప్పుడు దగ్గర నువ్వు దేవుని మొదలు పెట్టావా అరాధన అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటాకుంటాడు కదా బుద్ధిమంతుడు దాక్కుంటారు అరే అయ్యా బుద్ధి జ్ఞానం సరస్వతం వేసుకున్నది కలిగి ఉండాలా అది కలిగి ఉండాలని పరిశుభా పొందాలా వాక్యం పొందాలా వాక్యాలు బుద్ధి జ్ఞానంలోనూ సరస్వతంలో పోతావు లేకుండా ఏమైతే ఈ లోకంలో సహితాల్లో చూసుకుని తప్పిస్తాడు ఏమి లేదు అంతా దేవుడే చూసుకుంటాడు అంటే అది ఏమంటారు కొన్ని చెప్తాను నిన్న ఆ గాలిలో దీపం పెట్టిన కొంచెం అంతా దేవుడు చూసుకోండి దేవుడు చూసుకో చూసుకుంటావు మా కన్నా నువ్వు ప్రయాసపడాలి కదా ప్రయాసపడాలా ఊళ్ళు ప్రయాసపడాలా దీవు ముఖాల దీపం ఉండాలి అలాగే నేను ఎప్పుడు అప్పులైనా వచ్చి బెదిరించిపోయాక అప్పుడు ఎలిచే దగ్గర వచ్చిందని అప్పుడు ఎలిచే దగ్గర వచ్చి మొదలపెడుతుంది అలా మొదలెడతా ఉండదు ఎవలొచ్చింది ఏం చేయాలా దేవు గడపాలావా చేస్తా సాంక్షింది ఎందుకు అయింది మళ్ళీ చేత అప్పుడు ఎలిచామంటాడు మొరపెట్టేమి కావాలని గడిషే దగ్గర ఏమైనా ఉందా ధనం ఉందా ధనం ఉందా ఇల్లు ఉందా బంగారం ఉందా ఉందా ఏమన్నా ఏముంది కాలేజ్ దగ్గర దేవుడున్న అంటే మనం ధనం ఉంటే ఎలా నీ దగ్గర ఉంది కానీ ఎప్పుడు ఎలా దేవుని దొరిని ఆధారపడి నేర్ప జూడ దేవాలయంలో ఫస్ట్ ఫస్ట్ నాకు వాక్యం రాదు ఫస్ట్ ఫస్ట్ వాక్యం రాదు నా సేవ జీవితంలో అన్న పెద్ద పెద్ద శిష్యులు ఉన్నారు తీసుకుపోయి నాకు అక్కడ ఒక పడి ఉన్న ఈ పడి ఉన్న ఎవరు వాక్యం చెప్పాలా ఎవరు లేరా ఆయన శృతనం పోయినరు అప్పుడు ఎవరు చెప్తాను చెప్పాలంటే అన్న నాడు లేపినడు అపోడొద్దాం అది నేను ఒక్కొక్క బ్రద చెప్తుండే అప్పుడే రాసుకొని కంటే చేసుకుని రక ఏం చెప్పాలంటే అప్పుడు వెంటనే అపోస్తకాన్ని లేచి నేను చెప్పినారు తపసకరం ఏముంది పేద వివాహం పోతుంటే అందరు డబ్బు ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు డబ్బు ఇస్తు బంగారం మీద సమీక్షిస్తావు అది సాక్షి కాదు కాదు కదా డబ్బు అది ఎక్కడ ఎప్పుడు నీ శరం కోస్తుంది చల్లిపోతుంది సాక్షాత ఏంది రక్షణ సాక్షత ఏంది రక్షణ దేవునికి మేమ అని తింటాడు మన ఏమవుతాడు మర్చిపోతాడు అయితే ఆయన కనిపెట్టి చూస్తున్నా ఏం చూస్తున్నట్ట ఆయన కనిపెట్టి చూస్తున్నట్ట పేదరో అని వస్తుండే వాళ్ళ దగ్గర ఎండి బంగారం దొరుకుతుందని కనిపెట్టినట్ట అంటే ఈ బిషాగారు ఎట్లా హై లెవెల్గా ఉన్నాడు ఆయన ఉన్నాడు ఎండి బంగారం అంటే పైసల ఎక్కువ ఉంది కదా ఎండి బంగారం అంటే పైసల ఎక్కువ ఉంది కదా అవునా ఎండి బంగారం పైసల ఎక్కువ ఉంది కనుక అప్పుడు పేదరో మాస్టర్స్ చూడము మా దగ్గర ఎండి లేదు బంగారం మాకు కలిగింది మేము ఇస్తా హ మాకు కలిగింది మేమిస్తాం హలలియకు కలిగింది వస్తున్నాడు అప్పుడు నదిలో వేసి కీసినేసి నడవంటే వాళ్ళకు కలిగిందంటే వాళ్ళ శక్తి ప్రభావం ఆ కుంటోళ్ళలో పోయింది కుంటి దాన్ని తీసి నడిచినాడు హలలియ చెప్తా అంటే నావాల ఏం కావాలా ఎలిసాతో ఏముంది దేవుడుగా శక్తి ఉంది దేవుడు కలిగి ఉన్నాడు కలిగిన అప్పుడు చెప్తాడు నీకు ఏం పోవాలని సాయం చేస్తా ఏం సాయం చేయాలా మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం ఇంకేమంటాడు కట్టి చూద్దామా నీ ఇంట్లో ఏమన్నా అని తెలియజేయమంటాడు అంటే అంత నాకు పూర్తిగా చెప్పు అంత నాకు పూర్తిగా చెప్పుమంటాడు అప్పుడు ఆ విధ్వరాలు ఏం చెప్తున్నా మనం విందాం ఇక్కడ నీ దాసలు చూడండి మన ముఖ్యమంత్రి ఎవరితో మాట్లాడుతుంటే మనం జాగ్రత్త మాట్లాడాల అసలు దమ్మంగా మాట్లాడద్దు అలా అభయ్య ఇస్తావ లేదాను ఇస్తావలేదను సయి లేకుండా పెట్టుకో నీ ఇస్తా లేకుండా వెరచగల పోతా అంటే ఈ డంభం మాత్రం అంటే ఈ లోకం జ్ఞానం ఇప్పుడు బ్రదర్ చెప్తుండే నాకైంది యాకుబ్రాణ యాకుబ్రాణ పత్రిక మూడోద్యమంలో మీరు ఎక్కువ సర్వీ మూడు పద్దెనిమిది ఉద్యమం ఉంది ఆ ఈ లోకం జ్ఞానం దయ్యం జ్ఞానం ఉంది ఉంది అలా ఈ లోకం జ్ఞానం దయ్యం జ్ఞానం ఉంది నీచ కార్యంలో మన అల్లరితో కూడా పాటలు ఉన్నది అలా పైనుంచి జ్ఞానం మొంత ప్రభుత్వం ఉన్నది సులోభం ఉంది లోబడి ఉంది సమాధానం ఉంది ప్రేమించదు అలా అడిగా ఇంతవరకు వస్తుంది మరి పైనుంచి జ్ఞానం పొందుతారు పై నుంచి జ్ఞానం పొందాలంటే నువ్వు ఆత్మ పని పోవాలా నువ్వు వేసుకున్న భావసం పొందాలా నీ సేవలో పోతే పోతే దేవుడు నేర్పిస్తాడు దేవుడే నేర్పిస్తాడు అలా ఇట్లా నువ్వు అడుగుతూ ఉంటే నేర్పిస్తూ ఉంటాడు ఆయన నేర్పించే దేవుడు అలా అరిగా దేవుడు కనుక ఏదో ఉన్నది కదా వాళ్ళు వచ్చి చేస్తారా చేస్తాను వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు అప్పు పోతే మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నా చేస్తున్నా మళ్ళీ వస్తారు వాళ్ళు చేస్తారు చేస్తారు ఉండేరు కదా ఎందుకు భయా చింత అవుతా వాళ్ళ మీదే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే సరే ఇది నిలక్షణ జీవితం ఈ బిజుల్లో అదే కనిపిస్తుంది నాకు అదే అంటే అప్పు వచ్చి ఎందుకు అవకాశం ఇవ్వాలా ఈ బిధుల తెలిసి జీవనగల దేవుడు తెలుసు అందువరకు ఎందుకు అవకాశం ఇవ్వాలి దేనికి మనం అవకాశం ఇద్దరు అలా అంకెమంటే చూస్తా అలా నీ నీ దాస్త నాకన్నా నూనె కొండ ఉంది ఇంకేమీ లేదు అంటారు ఇలిషాకు దుఃఖం కలిగిన బా వస్తే నూనె కొండ ఉంది అంటే వీళ్ళు ఏం తింటారు ఎదు రోజు ఉపాసం ఉన్నది ఏమున్నది ఉపాసం ఉన్న అయ్యా నా దగ్గర కొండ ఉండి నాకు ఏమీ లేదు ఇంకేమి ఉంటారు చూస్తు నీ ఇంటికి పోయి ఇంకేం చెప్తుడు ఇది ముఖ్యం ఉంది మనం చాలా మంది బైబుల్స్ చదువుతారు కానీ ఒక్కొక్క సాయం అది దాన్ని ఏం చెబుతుంది ఈ దేవుని వాచ్ఛం చెప్తుంది అమ్మరే ఏమంటాను ఎలిస సాగం చేస్తాను నువ్వు పో పోయి ఎక్క ఎవరి దగ్గర పోవంటు ఎందుకుపోరే ఉటికి ఇస్తారా పాసం ఇరిగిపోరు నువ్వు మంచి కదరా పాత్రలు ఇప్పుడు గయ్యాలికి అమ్ముకోవడానికి అమ్మా పాత్రలు అమ్ముకుంటే మరి నీకు చెయ్యపో చెప్తున్నా అంటే అంటే ఎట్లా ఉంటారా ఎలా ఇస్తామంటా నీ ఇరుగు పురుగు వాళ్ళ తీసుకో పాత్రలు అంటే గిన్నెలు తీసుకో ఇంకేమంటాడు అక్కడ పుచ్చుకోము అంటే కొంచెంసేపు పుచ్చుకోము అదే కదా లేకుంటే నాకు తెలుగు కొంచెం మీరు హెల్ప్ చేయాలంటే కొంచెం సేపు ఫిరాయి బలుగా కొంచెం సేపు తీసుకోము అందరు పురుగున్నట వాళ్ళకు సాయం చేసినా లేదా పాత్రలు ఇచ్చింది కొంచెం విషయంలో పాత్రలు ఇచ్చినాక మళ్ళీ కుమారుడి పోతుండతుంట పాత్రలు తీసుకువస్తున్నాడు తీసుకువచ్చి ఆ నూనె వేస్తుంటే చూడండి ఎలిశాను దేవుడు ఎలిచాను ఉదయంలో ఉండి పలికినాడు ఆ కాలం ఏం చేసినాడు దేవుడు సృష్టి కామంటే స్థుతి కలిగిందా లేదా చంద్రుడు కావంటే కలిగింది అంటే ఆ ఆయన మాటలో శక్తి ఉంది ఆ మాటలో ఎలిశాను నోరు నుంచి పలుకుతుంటే ఆమె జీవితంలో ఏం చేసిన ఒక కారం చేసినాడు అంటే గొప్ప కారం అంటే చెప్పినట్టు నూనే వేస్తే పోతే అన్ని పాసలు నిండిపోయినాయి అన్ని పాసలు నిండిపోయాక మన కొడుకు చెప్తున్నాయి నాకు మాండ ఇంకా పాసలు తీసుకోరా అంటే అమ్మాయి ఇంకా పాసలు లేవు అంటే నూనె ఏమైనాక ఆగిపోయింది అలాగ మన జీవితంలో అవి చూస్తే చూస్తే అలాగే చాలా మనకు ప్రేర్ చేస్తాం చేస్తాం అలాగే కొంచెంసేపు మనకు లాభే ఆశ్రయం ఆగిపోతాయి ఎప్పుడు నిర్లక్ష్యం చూపిస్తాయి ఎప్పుడు అలా నిర్లక్ష్యం చూపిస్తాయి మన ఆశీర్వాదం ఏంటి ఆగిపోతాయి అలా ఎలీష్ షాకు విజయ్తో చూపించింది ఎలిష్ షాకు విజయ్ చూపితో సంబంధం ఉంది విజయ్తో చూపించి భయం భర్తీగా ఉండి కనుక పోయినాక అప్పుడు పోయినాక వెంటనే ఏం చేస్తుంది మళ్ళీ ఎలీష్ షా దగ్గర పోతుంది అప్పుడు చూసాం అక్కడి కింద నేను చెప్పు సార్ ఆగు బ్రదర్ మెల్లకి సార్ ఆ నూనె తీసుకుపోయి ఏం చేస్తున్నారట మార్కెట్లో పోయి అమ్ము ఏం చేయాలా అమ్ము అమ్మే అమ్మసాయి అన్నాడు నువ్వు ఎవరు చెప్పాను ఎలీషా అమ్మి తర్వాత ఏమంటు కింద చూసాం వెళ్ళగా పోదాం మనం నీ అప్పుడు చెప్పాను హలో లీ ఫస్ట్ ఏమంటుడు ఎలీషా మీ బస్కి మనీ చెప్తలేడు ఫస్ట్ ఏమంటుడు చాలా మనకి డబ్బులు వచ్చి పని ఏం చేస్తారు అన్నీ తెచ్చుకుంటారు అప్పులకు అప్పు మనం ఇయ్యం అనదురా అనదు వెనక చీద్దాం వెనక చీద్దాం నీ ధర ఏమైతుంది కలిసం పగల దేశం ఎరిపోయి ఏమైతుంది మంచి మంచిగా రిలేషన్షిప్ ఏమవుతుంది మనం ఖరాబ్ నువ్వు ఎప్పుడు శ్వాస చెప్పాలో ఎప్పుడు రక్షమాలని నువ్వు నడిపేలో అలా అయ్యా కూర్చుందాన్ని ఏం చేయాలి నువ్వు మర్చిపోయినా కానీ పోయి ఏం చేయాలి ఎందుకు నిర్వహిపోయి నీ ఇవ్వరా ఈ రోజు దొరికేలేదు అయ్యా ఈ రోజు దొరుకుతుంది ఈ రోజుని సమాధానం పడికి ఏం చెప్పాలా నువ్వు దేవుళ్ళు కడిపిస్తే వాళ్ళకి ఇయ్యాలా అంటే తీసుకున్నది తప్పకుండా ఇయ్యాలా అలా తీసుకుంది వాళ్ళకి ఇయ్యాలా అలా చమణి చాలా మంది చెప్తారు అంటారు నేను నమ్మి ఒక లక్ష రూపాయలు ఆమెకి ఇచ్చిన నేను ఎందుకు నమ్మి ఇచ్చింది ఆమెను ప్రేమాని ఇచ్చింది ఆమె వెళ్ళిపోయింది చాలా మంది మా సేవలో సాక్తిపోతే చెప్తారు నేను దేవుని బిడ్డని నమ్మినా నేను ఆమె వెళ్ళిపోయింది లేకుండా పోతున్నా ఇస్తా పో నేను ఏం చేస్తావు అంటే దేవుడికి వినోదం అంటే తీసుకున్న దానికి ఏం చేయాలా నీకు దేవుడో లేదా సాయం చేస్తున్న కనుక ఏం చేయాలా నీ పురుగులను తీసుకుని ఏమి ఇచ్చేలా మరి పురుగు పోలే అప్పటివి పురుగు పోలే అప్పోడివి పురుగోలే ఇచ్చే ఏంటో సమాధాన పడితే ఏమంటూ ఆ స్థాయిలోకి ఇచ్చాయి ఇచ్చేసి మెలిగిందని మీరు నీ పిల్లలు బతుకము అలా మీ పిల్లలు బతుకము అలా ఇయ ముఖ్యమైనది మనం తీసుకున్న దానికి ఇయ్యాలా ఎందుకంటే సమాధానంగా మార్చాలా ఇయ్య లేకుండా ఏమి ఇయ్యాలా మనం చెప్పాలా అలా రుయ్య చెప్పండి చేసుకొని ఏం చేస్తుంది ఆయన ఏం చేసుకొని మనము ఈ లోకం గెలవచ్చి నడవద్దు అలా రుయ్య చెప్పండి అక్కడ పోయినాక ఆమె అమ్మినాక ఆమె మార్గం తెరిచే దేవుడు వాళ్ళ అప్పు తీసి వాళ్ళ కుటుంబంతో ఎన్నో కాలం దర్శించారు అలా దేవుని మీద ఆధారాలు భయం ఆయన మార్గం తెరిచే దేవుడు అల ఆయన మార్గాన్ని చూపించే దేవుడు ఎప్పుడు ఆయనకు లోబలా ఆయన మీద ఆధారాలు ఉండాలా అలా రుయ్య తీసుకుందాన్ని మనం అలా రిజెషన్ మనం ఏం చేయాలా కలిగి ఉండాలా అలా ఎఫర్స్ ఏం చేసింది తన పురుగోలు ప్రేమించింది పద్యార్థం ఏముంది ఈ దేవుని ప్రేమించు ప్రేమించింది అది చేసిందా లేదా ఆయన దేవుని అంటే ఎలిషప్ ఆసింది ఆ అంటే ఈమె జీతంలో ఏం చేసింది ఆ పురుగోలు ప్రేమించి కనుక దేవుడు ఏం చేస్తున్నాడు ఆ చీకటితో ఏం చేస్తున్నాడు ఆయనకు సాయం చేస్తున్నాడు అలా అచ్చపల్లి అప్పు అలా ఏమి చేస్తున్నాడు ఇదొక తలకి పెట్టండి అంటే మన జీవితం ఏంటి అతి విషయంలో మనం బ్యాలన్స్గా ఉంటాం ఒక ఎగ్జాంపుల్ ఉండాలి ఒక పాట పాత్ర మనం సాక్షిగాలు ఉంటావా నిలుపుకుంటావా నిలుపుకుంటావా తీసిన తీసిన దూషింపబడుతున్నదా నీ కిరలు వలన నువ్వు కలుగుతున్నదా క్రీసు సాక్షిగాను తింటావా నీకు సాక్షు తింటావా అలా అలా రియా చూస్తే ఎందో భక్తులు బైబుల్లో ఒక మార్గం చూపిస్తున్నాడు ఇది ఎందుకు చూపిస్తున్నాడు ఈ రాబోయే జనరేషన్ లో ఆ ఎలిషా ఉంటాడు కానీ దేవుడు ఉంటది ఈ చెప్పిన మాటలు ఉంటది నీ జీతంలో కార్యం జరిగితే నీ బైబుల్ మనకు ఇవ్వబడేది ఈ బైబిల్ ఎందుకు ఇవ్వబడేది ఈ జీతం జరిగితే నీకు విశ్వాసంకు ఆదరణకర్తకు సౌత కలిగి నీకు ఒక దారి చూపిస్తానుకుంది ఎక్కడ దారి దొరకది ఎవరి దారి దొరికది ఎవరు దొరకది కానీ దారి వేస్తూ ప్రవేశ చూపిస్తాడు అలా లుయ్యా ఎప్పుడు ఉంటే దేవుడు భయభక్స్తుంటే ఆయన వాక్యాన్ని చూస్తే అలా లియ అంధకారంలో మేము ఏం చేస్తున్నా మెలుగు ప్రకాశిస్తాడంట అలా లుయ్య కానీ ఇచ్చిన శాక్తి మనం అలా అలీయ మన ఇచ్చిన పతి ఒక్క మన కొని సాగిపోవాలా అలా అలీయ ఫ్రేమో చూపించాలా దాని మనం దేవుడు మన పక్షింగా ఇంకా గొప్పకారం ఇంకా గొప్పకారం చేస్తూనే ఉంటాడు ఏం చేస్తాడు ఆమె కానీ తలంపు కలిగి ఉన్నాడు ఆయన ఏమండదు ఆయన కలిగి ఉంది దావిన మరో చెప్తాడు అలా ఆయన తలంపు చోటిస్తే నువ్వు ఒక చేస్తాడు ఆయన భయభక్తుండే మార్గమైన నడిపిస్తాడు దేవుడి చిన్న వాక్యం దేవి